కీర్తన సంఖ్య నూట ముప్పై ఒకటి నళినాక్ష నమస్కరించిన ఫలము ఒడగనిక బ్రహ్మకు వశమా పూర్వదోషముల బోధోలి మరియు సర్వాపచారము క్షమించి గర్వితామదముల కసటు వాపినను నిర్వహించనిదే నీ నామము నేడును జేసిన నేరము లణచి వేడి కర్మముల విడిపించి వాడి దుఃఖముల వడి పరిహరించే నాడెరుగ నీ నామము ఉమ్మడి సుఖముల నొనరించి మాకు సమ్మతి శుభములు జయముసగి శ్రీవేంకటేశ్వర ఇది వో నెమ్మది రక్షించ